ఒకప్పుడు భావనకి ఉపోర్బలకముగా అంటే భావనని సపోర్ట్ చేసే విధంగా చుట్టు పరిస్థితులు కొంత సహకరిస్తాయి అంటే మీరు దేవుడు శ్రీకృష్ణుని బొమ్మ పెట్టుకున్నారనుకోండి నేను భావన చేయడానికి అది అనుకూలంగా ఉంటుంది అదేదో శ్రీకృష్ణుడి బొమ్మ కాకుండా ఏదో తార్జాన ఏదో పెడితే భావనకి అది అనుకూలంగా ఉండదు కాబట్టి బొమ్మ పెట్టుకుంటాము పెట్టుకోండి ఓ అగరబత్తి వెలిగిస్తే మాకు భావనకి బాగుంటుంది వెలిగించండి ఓ దీపం పెడితే మాకు భావన బాగుంటుంది దీపం పెట్టండి బట్ ఏ పాయింట్ కమ్స్ ద మీ భావన బాహ్యము మీద ఆధారపడని స్థితి కావాలి బాహ్యంతో సంబంధం లేకుండా మీ భావన స్వతంత్రముగా మీరు నిర్మాణం చేసుకోగలిగితే దాని మోక్షము కాబట్టి భావనయే సర్వం ఇదంతా ఎందుకు చెప్పారంటే జగత్తు సత్యము అనే భావనలో ఉండి మానవులు చాలా కష్టపడుతూ ఉంటారు ఎప్పుడైతే జగత్తు సత్యమని మీరు మీకు కలిగే సంపత్తు విపత్తు రెండు కూడా సత్యములు ఈ సంపత్తును ఎవరిలో కలిగిస్తున్నారు అని కారణ కార్యభావం పెట్టుకుంటే ఈ కార్యము సత్యమే ఆ కారణము సత్యమే ఈ విపత్తును మరొకళ్ళు కలిగిస్తున్నారు అని కారణ కార్యభావాన్ని పెట్టుకుంటే ఈ విపత్తు సత్యమే ఆ కారణము సత్యమే అప్పుడు ఈ కారణం మీద సంపత్తును కలిగించే కారణం మీద ప్రీతి విపత్తును కలిగించే కారణం మీద ద్వేషము నిర్మాణం అవుతాయి ఈ రాగద్వేషములు ఎంత బలంగా తయారవుతాయంటే నక్షత్రములను తిట్టి గ్రహములను తిట్టే స్థితికి వెలికేరు ఈ గ్రహం పుణ్యగ్రహము ఆ గ్రహం పాపం గ్రహము అంటాడు ఈ దేవత అనుకూలిస్తుంది ఆ దేవత ప్రతికూలిస్తుంది పండితులు కూడా విష్ణువు గమ్మునే ప్రసన్నుడు కాదు శివుడు తొందరగా ప్రసన్నుడవుతాడు అని చెప్తారు పండితులు కూడా అలా చెప్తారు అంటే అర్థం ఏమిటి వేరు శివుడు వేరు విష్ణువు క్యారెక్టర్ వేరు శివుడు క్యారెక్టర్ విష్ణు క్యారెక్టర్లో మీకు సుఖం కలగాలంటే చాలా కాలం వేచి ఉండాలి శివుడు క్యారెక్టర్లో మీకు సుఖం కలగాలంటే తొందరగా కలిగిపో అంటే అర్థం ఏంటి మీకు కలిగే సుఖ దుఃఖాలు వాటిని కలిగించే విష్ణు శివుల యొక్క భేదము ఇదంతా కూడా సత్యం మళ్ళీ ఇంతట్లోకి మళ్ళీ మధ్యలో కర్మ సిద్ధాంతం ఒకటి కర్మ సిద్ధాంతం అంటే ప్రాప్తవ్యమర్థం లభుతే లభతే మనుష్య మీరు మీరు చేసుకున్న పుణ్యకర్మకు తగ్గ ఫలాన్నే మీరు పొందుతారు మరి ఇంక విష్ణు ఎందుకు శివుడు ఎందుకు ఇంక విష్ణు అయితే లేమిటి శివుడైతేనేమిటి ఏ రాయి అయితే లేమిటి తల నాకు తల దెబ్బ తగలడమే నా ప్రారంభమై ఉండగా అది ఈ రాయి ఆ రాయి మరి ఈ తేడా ఎక్కడి నుంచి వస్తుంది నా కర్మ ఫలాన్ని మాత్రమే నేను పొందే సందర్భంలో విష్ణు అయితే తొందరగా వస్తుంది శివుడు అయితే ఆలస్యం అవుతుందని లేకపోతే రెండుస్తుంది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అంటే మీరు ప్రశ్న వేయకూడదు ప్రశ్న వేస్తే ఏది నిలబడదు కాబట్టి ఈ విధంగా జగత్తుంత సత్యము ఈ జగత్తులో లభించేటువంటి సుఖ దుఃఖానుభవములు సత్యము వాటిని కలిగించే దేవతల యొక్క భేదము సత్యము పుణ్యపాపముల సత్యము పుణ్యపాపములను కలిగించే ధర్మాధర్మములు సత్యము దీని పేదే సంసారము అంటారు దీన్నే ఇంగ్లీష్లో రిగ్మరోల్ అని హిందీలో బఖేడా అని తెలుగులో జంజాతము అని అంటారు ఇది సత్యమా అని మీరు హృదయపూర్వకంగా ప్రశ్నించగలిగితే అంటే భావనతో ప్రశ్నించగలిగితే అయిపోయిందంటే ఏమీ మిగల్లేదు అయిపోయిందంతా ఇంకా జగత్తు యొక్క పునాదులు కదిలిపోతాయి మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఫ్రీడమ్ వచ్చి తీరు అది అది శ్లోకం యొక్క కారణం అస్య సత్వమ సత్వంచ జగతో దర్శారణాచ చిత్రపటస్త అస్వతంత్రామా అతీతేర్వినాక్షితి అసంగస్ అస్వతీ మాయా సద్తే స్వతంత్రా అ అసంగత్యే సినిమీలు స్వతంత్రమా స్వతంత్రమా ఏంట్లోనూ అంటే సినిమాని చూపించడంలో సినిమారీలు స్వతంత్రమా స్వతంత్రమా రెండు హైసాబీ బోన్ శక్తే వైసాబీ బోన్ శక్తి ఎలాగా అంతే కదా మరి మీకు సినిమా అని ఏది చూపిస్తోంది సినిమా వీలే చూపిస్తోంది కాబట్టి అది స్వతంత్రమే కాదయా రకాల దీపంలో అడితే దాని ముఖం అదే చూపిస్తుంది అస్వతంత్రం అంటే సత్తా సత్తా అన్నే ఇది కూడా ఈ మాయా స్వతంత్రమా మాయ స్వతంత్రం ఎలా అవుతున్నాయా శివుడు కదా విషయం పరమాత్మ చైతన్యం అది స్వతంత్రము మాయ స్వతంత్రం ఎలా అవుతుంది అన్నవాళ్ళు ఆ శివుణ్ణి ఆరాధించుకున్నారు మాయాను శివుడు కూడా ఇద్దరు కూడా గొప్పేనేమో ఇటువంటివి అన్నవాళ్ళు ఇద్దరినే ఆరాధించారు మాయ స్వతంత్రమే అన్నవాళ్ళు ఈ శివుడిని పక్కన పాలేసి వాళ్ళు అదో దిశలో పడి ఓ పెద్ద తంత్రాన్ని ఒకదాన్ని తయారు చేసి అడ్డుకోలేదు అక్కడ శివుడు కనపడడం అప్పుడప్పుడు కనపడదు అప్పుడప్పుడు అమ్మవారికి పక్కన అయ్యవారు ఉంటేనే శోభగా ఉంటుందని అప్పుడప్పుడు అయ్యవారు గుర్తొస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఒక ఆయన అన్నాడు హీజ్ ఎ హెన్పెక్డ్ హస్బెండ్ అన్నాడు అంటే భార్య చెప్పు చేతుల్లో విధేయుడై ఉండే భర్త అంటే ఇంకో మహాత్ముడు అన్నాడు ఆల్ హస్బెండ్స్ సర్ హెంట్ ఎక్కడ హస్బెండ్స్ ఉంది ఆలోచించి చూస్తే కరెక్టే కదా అది అనిపిస్తుంది యథార్థమే కదా అది అనిపిస్తుంది కాబట్టి శివుడు మూలపడు ఉంటాడు ఉంటాడు అక్కడ అయ్యేవారు అలా ఉంటాడు శోభంతా కూడా అమ్మవారిదే అయ్యవారిన అప్పుడప్పుడు అంటారు శివుడా సరే శివుడు అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు మొత్తం ఫోకస్ అంతా కూడా అమ్మవారిదే అని ఆ విధంగా స్వతంత్ర అని పెట్టి ఆ తంత్రాన్ని అటుపట్టుకెళ్తే లోకంలో అన్ని రకాలు ఉంటాయి తప్పు చూతాయి ఓకే వినా చైతన్యము లేకుండా అప్రతీతే కానరాదు గనుక మాయా మాయా అస్వతంత్రము సత్తు అదును ప్రొజెక్టర్లో దీపం లేకుండా ఈ సినిమాని ఈ సినిమా రీలు చూపించగలదా చూపించలేదు కాబట్టి సినిమా రీలు అశ్వ పరిచే మా చిన్నప్పుడు నేను సినిమాకి వెళ్తే ఆ సినిమా ఆరున్నరకి ప్రారంభం కావాలి టికెట్ కొనుక్కున్నాము ఫస్ట్ షో అది ప్రారంభం కాదు ఎరా ఎందుకు ప్రారంభం కాదురా అంటే రీలు వచ్చిందండి రాలేదు రీలు పెట్టలు వచ్చాయి కాబట్టిప్పుడు రీలు స్వతంత్రమా అస్వతంత్రమా అస్వతంత్రమా ఇంకోసారి సినిమాకి వెళ్ళినప్పుడు కరెంట్ అయితే ఉంది దీపాలన్నీ వెలుగుతున్నాయి ఎలా మొదలెందుకు కాదురా అంటే ఇంకా పెట్టెలు రాలేదు పెట్టెలు అంటే అవట్లో గెలుస్తున్నాడు ఒకే టౌన్ లో రెండు చోట్ల రిలీజ్ చేస్తాడు అక్కడ సగం చూపించి వాడు రిక్షాలో వేసుకొస్తాడు ఆ పెట్టెలు పొర మా చిన్నప్పుడు వ్యవహారం ఆ రిక్షా ఇంకా రాలేదు కరెంట్ ఉంది మేము టికెట్లు కొనుక్కుని సిద్ధంగా ఉన్నాము ప్రాజెక్టు ఆపరేటర్ కూడా అందరూ బానే ఉన్నారు కానీ పెట్టేలే ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడు రీలు స్వతంత్రవా స్వతంత్రవా స్వతంత్రమా కాబట్టి ఈ పేచీ ఇది పేచీ కాదు ఈ పేచీ ఇప్పుడు బండికి వెలపలా దాపలా రెండు ఎద్దులు ఉంటాయి వెలపలా దాపలా ఏది గొప్ప ఎలా చెప్తారు డబ్బిస్తుంది అది తేలి ప్రశ్న కాదు ఇది సృష్టి ఉన్నంత కాలం ఈ ప్రశ్న అలాగే ఉంటుంది మాయంటేదే అంటే ఎక్కడ ఇష్యూయే లేదో అక్కడ ఇష్యూని క్రియేట్ చేసి దానికోసం జనులు దెబ్బలాడుకుని ఇట్లా చేసేదే మాయా అంతేతనే దాన్ని మహామాయా మీరు ఆశ్చర్యంతో దండం పెట్టడం తప్ప చేసి ఆ చైతన్య శక్తి లేకుండగా ఈ మాయ కనపడేదే కాదు కనుక ఇది అస్వతంత్రము తథైవ అదేవిధముగా అసంగస్ సంగములేని చైతన్యము అన్యాకృతే సంగము కలగిగా చేయుట వలన స్వతంత్రా స్వతంత్రము కూడా శ్యాతు అదును శివుడు శివుడు అసంసారీయా సంసారీయా అంటే ఆరంభంలో సంసారీ అనండి కానీ అమ్మవారు వచ్చాక సంసార అయ్యాడు అన్నారు ఇప్పుడు భవుడు అన్నారు శివుని భవ భవ రోగము అనో మాట ఉంటుంది అంటే సంసారమనే రోగము అంటే శివుడు సంసార అయినాడు ఇప్పుడు ఈయన సంసారం ఎలా అయ్యాడంటే భవానిని బట్టి భవుడైనాడు అని చెప్పారు అంటే నేనన్నాను వ్యాకరణంలో అలా కుదరదయా మా వ్యాకరణంలో భవుడుని బట్టి భవాని తప్ప భవాని బట్టి భవుడెవడో ఎక్కడా వినలేదు కనలేదు పాణ్య మహర్షి కూడా భవ శర్వ రుద్ర మృడ హిమ అరణ్య నామాను చా అనే సూత్రంలో భవ శర్వ రుద్ర హిమ ఇంద్ర కూడా ఉంటాడు హిమ అరణ్య అనే పదములకు ఆనుక్కు ప్రత్యయము కూడా వస్తుంది చాటి నీప్ చాండం వాళ్ళకి నీప్ కూడా వస్తుంది కాబట్టి నీప్ వచ్చి భవా అని చర్వాణి అవుతుంది ఇవన్నీ ఆనుప్రచయాలు వచ్చిన ప్రయోగాలు బ్రహ్మాణి అవుతుంది అలాగే బ్రహ్మ నిశబ్దంతో బ్రహ్మాణి అవుతుంది ఇంద్రాణి అవుతుంది కాబట్టి హిమాని అరణ్యాన్ని ఇలాంటి ప్రయోగాలు ఉన్నాయి సో కాబట్టి భవుణ్ణి భవానీ వచ్చింది తప్ప భవానీ నుంచి భవుడు రాలేదు కాబట్టి భవానీ అస్వతంత్రుడు రాదు కానీ భవానిని బట్టే ఈయనుభవుడు అయ్యాడు కాబట్టి స్వతంత్ర మాయాశక్తి అలాగే ఉంటుంది కాబట్టి అచేతనే మాయని జయించటం కష్టమే ఎప్పటికప్పుడు వీడు దాంట్లో మాయలో పడిపోయే ప్రమాదం ఇప్పుడు ఉంటుంది అది ఓవర్టేక్ చేసేస్తుంది కాబట్టి ఈ పిట్ ఫాల్స్ ఈ ప్రమాదాలు దీంట్లో ఉన్నాయి వాటిని తెలుసుకునే ఆ మాయ యొక్క శక్తిని అర్థం చేసుకుని ఓ దండం పెట్టి మీ భావనని సత్యానికి జోడించుకోవాలి భావనని మిథ్యకి జోడించుకోవాలి భావనని సత్యానికి దోడించుకుంటే మీరు కుతా అయిపోతా అందుకోసం ఈ శక్తి అంతా ఓకే కాబట్టి చైతన్యం లేకుండా కనపడుతూ కనపడదనుక మాయా స్వతంత్రము కానీ సంఘము లేని చైతన్యమును సంగము లేదు చైతన్యము కానీ మాయ వచ్చి సంగము గలదా అన్నట్లుగా తయారు చేసి పెడుతోంది చూడండి ఆత్మ చైతన్యం ఉందనుకోండి ఆత్మ ఈ ఆత్మ ఇది తండ్రి కాదు కొడుకు కాదు భర్త కాదు భార్య కాదు బ్రాహ్మణుడు కాదు క్షత్రియుడు కాదు వైశ్యుడు కాదు ఏది కాదు సౌత్ ఇండియన్ కాదు నార్త్ ఇండియన్ కాదు ఇది ఆత్మ ఇండియన్ కాదు అమెరికన్ కాదు ఆత్మ మనిషి కాదు పశువు కాదు దేవత కాదు మనిషి కాదు ఏది కాదు మరి అది ఏది అది ఏది కాదు ఏది కాదు అంటే మరి అది ఏది కాకుంటే ఇవన్నీ అయ్యే అవే అదే అయినట్టుగా ఎలాగొచ్చిందయా ఇప్పుడు అన్యథాకరణము అంటారు అన్యథాకరణము అంటే చాలా డేంజరస్ థింగ్ ఇది ఇప్పుడు మీకు తినే ఆహారము పుష్టికరమైన ఆహారము విషమని మీరు అనుకున్నారనుకోండి విషము పుష్టికరమైన ఆహారం అని అనుకున్నారనుకోండి దీన్ని అన్యథాకరణము అంటారు అయ్యూ అది చాలా ప్రమాదం అది పుష్టికరమైన ఆహారమును విషమని అనుకుంటే వాడు తిండి తిప్పలు లేకుండా పండుంటాడు విషమును పుష్టికరమైన ఆహారం అనుకుంటే అది వింజేసి చచ్చిపోతాడు చాలా ప్రమాదం ఇది ఆ అన్యథాకరణం అన్నది అన్యథాకరణము జరిగిందంటే వాళ్ళు నాశనం అయిపోతారు ఆ మనిషి నాశనం ఈ మాయ వెళ్ళి అన్యథాకరణం చేసి పెడుతుంది అక్కడ లేనిదాని ఉన్నట్లుగా చూపిస్తుంది దాంతో మనిషి తన స్వరూపము ఎడల తప్పు భావనతోటి వాడు అలా ఉంటాడు ఆ తప్పు భావంతో బతికేస్తూ వాడు బతుకంతా అదే భావంతో తప్పు భావంతో బతికేస్తాడు ఏం చెప్పమంటారు మనుషులను చూస్తే ఆశ్చర్యపస్తుంది మామూలుగా ఉంటాడు కానీ చుట్టూ ఒక వలయం ఒకటి ఏర్పాటు చేస్తూ ఆ వలయం లోపలికి ఎవరికైనా వస్తే తాను అపవిత్రుని అయిపోతానని బతుకుతూ ఉంటాడు పోనీ అంత అపవిత్రం అయిపోయి భయం ఉన్నవాడి ఏ హిమాలయాలకో పోయి అక్కడ ఆ హిమాలయాల్లో అక్కడ గుహలో కూర్చొని భిక్ష చేసుకుని అక్కడ భిక్ష దొరుకుతుంది గుహలో ఉన్నవాడికి భిక్ష దొరుకుతుంది నేను ఎదుగుతున్నాను చాలా గుహల్లో ఉంటారు వాళ్ళు నేను వాళ్ళ గుహల్లోకి వెళ్ళాను కూడా అయ్యా స్వామిజీ అయ్యే మహారాజా అయ్యే అంటే నేను గుహలో వెళ్ళి కూర్చున్నాను కూడా భోజనం ఎక్కడంటే అక్కడ మౌనీ బాబు ఒక ఆయన ఉంటాడు ఆ అడవుల్లోనే ఉంటాడు అక్కడికి పోతే ఆయన భోజనం పెడతాడు నేను కూడా భోజనం చేశా కాబట్టి భోజనంతో అక్కడికి పోయి కూర్చోవచ్చు కదా చెప్పారు ఆయన చెప్తే నాకు తెలిసింది అయితే రండి మాది పుష్పక విమానం మీరే వెతుక్కోని ప్లేస్ దొరికేస్తుంది పూజ స్వామీజీ చెప్పారు కొంతమంది స్వాములు ఉన్నారు ఇండియన్ స్వాములు ఇండియన్ స్వాములు అంటే అందరూ ఒకే రకంగా ఉంటారని మీరు అనుకోండి స్వాముల్లో మళ్ళీ అనేక రకాలు గులాబీల్లో ఎన్ని వెరైటీలు స్వాముల్లో అన్ని వెరైటీలు ఇంకా ఎక్కువ ఉంటాయి ఈ స్వాములు విమానం వేచ్చా మీరికా వస్తారు ఎందుకు ఇంట్లో ఇక్కడ ఉండొచ్చు కదా వీళ్ళు విమానం వేస్తామరికాడెందుకు వాళ్ళకి విమానంలో అమ్మాయిలు కనపడకూడదు ఇది ఎక్కడ రూల్ అండి అమ్మాయిలు కనపడకూడదని అమ్మాయిలు కనపడకూడదనే రూలు ఉన్నవాడు అక్కడ ఆస్తిమానం చుట్టూ బాడ కట్టుకుని లోపల ఏడవచ్చు కదా ఈ విమానం ఎక్కువ వచ్చి బాంబేలో విమానం ఎక్కిన వర్క్లో దిగుతాడు అమ్మాయిలు కనపడకూడదు అలాగే ఉన్నారు స్వామినారాయణ శక్తిలో అలా ఉంటుంది వాళ్ళెవర అమ్మాయిలు అసలు కనపడకూడదు అప్పుడు దానికి ఓ మెథడ్ ఆలోచించారు ఆ విమానంలో ఒక సెక్షన్ లో ఎన్ని సీట్లు ఉన్నాయో అన్ని వీళ్ళు కొనుక్కుంటారు ఆ ఎయిర్లైన్స్ వాళ్ళది ఏముంది ఆ వెనకాల తోక దగ్గర సెక్షన్ వీళ్ళకి అలాట్ చేసి చిన్న తెర పెడతాడు విమానం వాళ్ళు ఏదైనా ఇస్తారు మీకు టికెట్లు డబ్బులు ఇస్తే ఆ వెనకాల ఎనిమిది సీట్లు వీడేమో కొనేసుకుంటారు ఎనిమిది వీళ్ళు కొనేసుకుంటారు వాడు తెర అక్కడికి ఇంకా ఎవరు వెళ్ళక్కర్లేదు ఈ ఎయిర్ హోస్టెషన్ వాళ్ళు అక్కడికి వాళ్ళకి పని తప్పింది ఆ లోపల వీళ్ళు వీళ్ళే గుడు గుడుకుంటారులాగా అక్కడ వీళ్ళే వాళ్ళు తెచ్చుకున్న ఆహారమైన ఇంగుతో ఆ లోపల పడుకుంటారు అలాంటి వ్యవస్థ చేస్తారు కాబట్టి వీళ్ళకి టికెట్లకి మామూలుగా నాలాంటి కోట్లుగాడు వీళ్ళు వచ్చే టికెట్ల టికెట్లకి పది రెట్లు ఎక్కువ ఖరీదవుతుంది పూజ స్వామీజీ ఇదంతా చెప్పి వీళ్ళు ఎందుకు ఇక్కడికి వస్తున్నట్టు అంత మరి అమ్మాయిలు కనపడకూడదనేంతటి అమ్మాయి కనపడితే వాడి వ్రతం అంతా భంగమైపోతుంది అనుకున్న వాళ్ళు ఇక్కడికి న్యూ జెర్సీ ఎందుకు రావడం మీరు న్యూ జెర్సీలో దిగారనుకోండి అమ్మాయిలు ఇటు మోటార్ మీద వెళ్తూ ఉంటారు ఏం చేస్తారు మీరు వాడు అవి కోవింపుడు అక్కడ అమ్మాయిలు ఇక్కడ అమ్మాయిలా కూడా ఉండరు వాళ్ళు చాలా ఫ్రీగా లిబరేటెడ్ సోల్స్ వాళ్ళు అవన్నీ వాళ్ళు వేరే లిబరేటెడ్ సీపుల్ ఇక్కడ ఉండరు వీడు అక్కడ దిగి అక్కడ దిగుతాడు చేతిలో సింహాసనం బుట్టలోప పెట్టుకుని దిగుతాడు ఆ బుట్టలోపల ఉంటారు దేవుళ్ళందరూ ఆ దేవుళ్ళకి పూజ అయ్యి ఆ బుట్టతో దిగుతాడు అక్కడ వాళ్ళు ఈ విధంగా ఆత్మకి ఏ సంఘము లేదని శాస్త్రం చెప్తూ వీడు ఆత్మకి ఎన్ని సంఘాలు పెట్టాడో చూడ సో ఫ్రీడమ్ అంతా కూడా ఘం అంటే బంధం అసంగత అంటే ఫ్రీడమ్ ఆ సైకలాజికల్ ఫ్రీడమ్ సో ఆ ఫ్రీడమ్ లేదంటే మనుషులకి ఫ్రీడమ్ లేదు అన్నీ ఉన్నాయి ఫ్రీడమ్ లేదు సైకలాజికల్ ఫ్రీడమ్ ఇదో ఫ్రీడమ్ ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటూ సమండి ఫ్రీడమ్ అంటే నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను అది ఫ్రీడమ్ కాదు అది అది జరిగినా వాడే అంశం నేను ఎక్కడ పెడితే నాకు తోచిన చోట కూర్చొని పాఠం వెళ్తాను ఐఎమ్ నాట్ థాకింగ్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ ఈజ్ ఫిజికల్ ఫ్రీడమ్ నాకు తోచిన వాడికి నేను ఓటు వేస్తాను ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ దట్ పొలిటికల్ ఫ్రీడమ్ నాకు తోచినట్టు నేను చేసుకుంటాను నా డబ్బులు నేను ఇష్టమైనట్టు ఖర్చు పెట్టుకుంటాను దట్ ఈజ్ నాట్ వాట్ వీఆర్ టాకింగ్ దట్ ఈజ్ ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ అంటే మిమ్మల్ని మానసికంగా బంధించే ఫ్యాక్టర్స్ అంశములు ఏమీ ఉండవు యు ఆర్ టోటల్లీ ఫ్రీ ఒక మనిషి మీ దగ్గరికి వస్తే యు ఆర్ హ్యాపీ రాకపోతే యు ఆర్ హ్యాపీ యు ఆర్ టోటల్లీ ఫ్రీ టోటల్ ఫ్రీడమ్ దాన్ని చెప్పడం కష్టం ఎప్పుడైతే మీకు ఫ్రీడమ్ ఉంటుందో అప్పుడు ప్రేమ ఉంటుంది మీరు అందరినీ ప్రేమించగలుగుతారు ఫ్రీడమ్ లేని ప్రేమించలేడు ప్రేమ అంత తేలిక కాదు ఫ్రీడమ్ ఉన్నవాడికే ఆ సైకలాజికల్ ఫ్రీడమ్ ఉన్నవాడికే ప్రేమ అనేది సంభ్రమం అటువంటి ఫ్రీడమ్ అది ఆత్మ యొక్క స్వరూపం పంచదానికి తీపి ఎటులను చందనమునకు పరిమళమెటులను ఆత్మకు ఆ సైకలాజికల్ ఫ్రీడమ్ అసంగత అటులు కానీ మాయ కారణంగా ఏమైంది ఆత్మసంగము అని తేలింది అన్యథాకరణం అయిపోయింది అన్యథాకరణము అన్నది చాలా పెయిన్ఫుల్ అన్యథాకరణాలను మీకు దృష్టాంతం చెప్తా ఒక మనం బ్లడ్ టెస్ట్ చేయించి పట్టుదామన్నారు వీడు బ్లడ్ టెస్ట్ ఇచ్చాడు బ్లడ్ ఇచ్చాడు అసలు కొలెస్ట్రాల్ ఏముంది షుగర్ ఏముంది అన్నట్టుగా బ్లడ్ ఇచ్చాడు రిపోర్ట్ ఏమని వీడికి లుకెమియా ఉన్నది అంటే బ్లడ్ క్యాన్సర్ ఉన్నది అని రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ చూశాడు మంచం పట్టేశాడు ఇంకా కదలలేడు తినలేడు తిన్నది అరగదు నేర్చబడిపోతున్నాడు అప్పుడు భార్య ఇది ఇతను ఉత్తరప్రదేశ్లో ఏదో గ్రామంలో ఉండినాడు భార్య తన అన్నగారికి ఫోన్ చేసింది ఢిల్లీ ఢిల్లీలో అన్నగారు ఉన్నాడు ఆయన పెద్ద డాక్టర్ ఆయనకి ఫోన్ చేసింది మీ బావగారు పోతారా ఇంకా ఆయనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది మంచం మీద ఉన్నారు సన్నబడిపోయారు ఇంకెంతో కాలం బ్రతకరు అన్నట్టుగా ఆవిడ ఏడుస్తూ ఉత్తరం కార్డు ముక్క రాసింది అప్పట్లో కార్డు దొరకదు అతడు బానే ఉన్నాడు కదా ఎందుకు అక్క ఇల్లా రాసింది ఏమిటా అని అయినా ఒకసారి ఆయనకి సెలవు దొరకాలి కదా సెలవు పెట్టుకుని మొత్తానికి ఒక పదిహేను రోజుల వ్యవధానంలో వచ్చాడు అతను వస్తే ఇతను బల్లిలాగా మంచానికి అతుక్కుని ఉన్నాడు ఎముకలకి ఎముకల పూము ఎముకలకి చర్మం తొడిగినట్టుగా ఉన్నాడు ఏమిటో ఇలా ఉన్నాడు ఏమిటి అంటే రక్త క్యాన్సర్ ఇంకెలా ఉంటాడు అయ్యో పాపం రక్త క్యాన్సరే అయ్యి ఉంటుంది అతని వాతం చూస్తే వాడకం చూస్తే అలాగే ఉంది అని బ్లడ్ రిపోర్ట్లు చూశాడు ఇట్ ఈజ్ ఏదో పరీక్ష అది చేసి ఎందుకైనా మంచిదని ఒక్కసారి ఇంకో బ్లడ్ టెస్ట్ చేయిద్దామనో లేకపోతే ఆ బ్లడ్ రిపోర్ట్ దగ్గరికి వెళ్ళి కొంచెం ఇన్వెస్టిగేట్ చేశాడు చేస్తే ఆ బ్లడ్ రిపోర్ట్ ఇంది కాదు ఈ రిపోర్ట్ ఇంకోహళ్ళకి వెళ్ళింది ఇంకోళ్ళ రిపోర్ట్ ఈయనకి వచ్చింది నేను ఐఎమ్ మేకింగ్ ఏ లాంగ్ స్టోరీ షార్ట్ అప్పుడు ఇంటికి వచ్చాడు కరెక్ట్ బ్లడ్ రిపోర్ట్ తీసుకుని వచ్చాడు ఈసారి అది ఈయన చేతిలో పెట్టాడు ఏమయ్యా నీకు బ్లడ్ క్యాన్సర్ ఉండేది ఏం లేదు శుభ్రంగా లేచి కూర్చుని భోజనం చేయమ్మా అక్కయ్యా శుభ్రంగా వంకాయ కారం పెట్టి కూరడి ఉండి భోజనం పెట్టి ఈయనకి బానే ఉన్నాడు అని చెప్పాడు చెప్తే ఈయన లేచి కూర్చున్నాడు నిజమేనంటావా అవును నిజమే అయితే ఆకలిగా ఉందర్రా వంకాయ కారం పెట్టు కూర చేయండి అది పాపం గబా గబా వంట ఈ బావగారితో కలిసి భోజనం చేశాడు అన్యథా కారణము చూశాక చాలా ప్రమాదకరమే అన్యథాకరణము తగదు సో చాలా డేంజర్ ఇంకా ఇలాంటి మెడికల్ ఎగ్జాంపుల్స్ ఇంకా కొన్ని ఉన్నాయి నేను సరళమైంది లేదని చెప్పారు కాబట్టి జీవితంలో ఫిజికల్ బాడీయే అన్యథాకరణము అంత హానికరమైతే మీ మనస్సులో మీ బుద్ధి ఎందు అన్యథాకరణం ప్రవేశించిందంటే మీ భావనలో మీ సోల్ మీ స్వరూపంలో నేను ఇలా అయిపోయాను నేను పాపిని నేను పాపాత్ముడను అనే అన్యథాకరణం మీలో ప్రవేశించిందనుకోండి మీరు ఆ పరమార్థ తత్వం నుండి వంచితులు అయిపోతారు ఈ క్రిస్టియన్ మిషనరీస్ మీరు పాపాత్ములు అని ప్రచారం చేస్తారు నేను క్రిస్టియన్ మిషనరీస్కి ప్రచారం చేస్తారని అనుకునేవాడిని ఒకరోజు ఓ పండితుడు ఉపన్యాసం చెప్తూ ఉంటే విన్నా నా ఉపన్యాసం ఆయన ఉపన్యాసం ముందు ఆయన తర్వాత నాని ఆయన నలభై నిమిషాలు చెప్పారు నలభై నిమిషాల్లో ఆయన చెప్పింది ఏమిటంటే మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు పాపాలను చుట్టేసుకుంటాయి అని చెప్పారు మీరు భోజనం చేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేకపోతే పాపాలు చుట్టుకుంటాయి మహాపాతకములన్నీ చుట్టేసుకుంటాయి తర్వాత ఎవళ్ళతోటి మాట్లాడుతున్నారు ఎవళ్ళని టచ్ చేస్తున్నారు ఇవన్నీ చూసుకోవాలి లేకపోతే పాపాలన్నీ చుట్టేసుకుంటా తర్వాత ఆ గ్రహములు ప్రవేశించే టైంలో ఆ గ్రహ శాంతి చేసుకోవాలి లేకపోతే ఆ గ్రహాల పాపం అంతా మీకు వచ్చేస్తుంది అరవై ఏడు ఏట వీళ్ళు పూర్తి అంటారు షష్టి పూర్తి షష్ఠి అనాలి షష్ఠి అనకూడదు ఒక్కకూడదు ఒత్తితే ఆర నువ్వు ఒత్తితే ఆరు ఒత్కపోతే అరవై సంస్కృతం జాగ్రత్తగా మాట్లాడాలి షష్టి పూర్తి చేసుకుంటారు ఒక అతను నాకు పట్టుకుంటే షష్టి పూర్తి రా ఇది కూడా నేను ఇంకా షష్టి పూర్తి అని నువ్వు అన్నావు కొడతా పట్టుకు వచ్చాల్సిన తోడు ఎలాగో వస్తావు షష్టి పూర్తి మళ్ళీ పలుకు అని పలికించా పలుకు పలుకు షష్టి పూర్తి పలికించి నాకు రావడం కుదరదు నేను ఆశీర్స్సుకుని పట్టుకు వెళ్ళి చెప్పాను కాబట్టి ఆ రకంగా షష్టి పూర్తి చేసుకుంటాను వీళ్ళు అనుకుంటారు షష్టి పూర్తి అంటే అందరూ బంధువులు అందరూ వచ్చి ఫోటో దిగడం అనుకుంటారు షష్టి పూర్తి అంటే వీడికి చుట్టుకున్న పాపాలనన్నిటినీ చాల కార్యక్రమం ఆ పాపాలు ఎలా ఉంటాయో తెలుసిన ఏదన్నా ఆత్కూరితే పాపం తద్రాత్రి ఆ ప్రతి ముఖ్యతే యద్రాత్రి ఆత్కుతే పాపం ప్రతి ముఖ్యతే అంటే పొగలు చేసిన పాపం రాత్రి వదిలిపోవాలి రాత్రి చేసిన పాపం పొగలు వదిలిపోవాలి ఇప్పుడు సంధ్యామం మీరు పూజ చేసేప్పుడు ఎలా చేయాలి పొద్దున్న పూజ చేస్తున్నారనుకోండి ఎలా చేయాలి యద్రాత్రి ఆత్కూరితే పాపం తదన్నా ప్రతి ముత్యతే అని చేయాలి సాయంకాలం పూజ చేస్తున్నారనుకోండి ఇప్పుడు ఎలా చేయాలి పాపం భద్రాత్రియాకృతి ముఖ్యతే అని చేయాలి అని దాంట్లో ఇది ఒక అంటే ఇంకా వీడి బతుకద్ద పాపములే వీడి బతుకద్ద పాపములు బతికే నీళ్ళు ఎలా తీసుకోవాలి తీసుకుని నేను చేసిన పాపములన్నీ ఈ ముక్కు ద్వారా బయటికి పోయి నీళ్ళలోకి పోయి అవతలకి పోవాలి అని అలాగే అలా పారిపోస్తాయి ఎడవైపు పారిపోయాలి కుడివైపు పారిపోయిపోవడం దృపదాదివ ముంచు దృపదాదివేను ముచాన చిన్న స్నా మలాదివ స్నా చెమట పట్టినవాడు స్నా స్నానము చేసిన వాడై మలము నుండి అంటే మాలిన్యము నుండి ఎలా విడి ఎలా ఫ్రీ అవుతాడో అలాగా సున్న స్నాని వాతం పవిత్రేణి ఆపశంతుమైనసేనసహా శుంధంతు ఈ జలములు నా పాపములను శుద్ధి చేయుగాక అని అలా పాట అని చేకొడుకోవడం చేకొడుపుని ఆచమనం చేయాలి అంటే పాపములను అంతలా పట్టి ఒంటికి పట్టించేస్తుంది ఇప్పుడు నేను కనుక ఈ మంత్రం చెప్పి ఆ పాట ఆపేశాననుకోండి నా ఉపన్యాసం నేను వేదార్థ పండితున్నైపోతాను కదా మరి ఇప్పుడు నేను చెప్పాను అర్థం సుస్వరంగా చెప్పి మీకు అర్థం చెప్పారుగా వేదార్థ పండితున్నైపోతాను కానీ ఆత్మస్వరూపంలో పాపము లేదు అని చెప్తే వేదాంతి నౌక నలభై నిమిషాలు ఆయన ఉపన్యాసం చెప్పారు నలభై నిమిషాలు పాపమే అప్పుడు నేను అనుకున్నా క్రిస్టియన్ మిషనరీలు నన్నక్కర్లేదు వీళ్ళు అలాగే ఉన్నారు గురితే వాళ్ళు మనకి లోకువాళ్ళు దూరంగా ఎక్కడ ఉన్నప్పుడు మనలో మనం అనుకుంటూ ఉండడం కానీ వాళ్ళు ఎలాగో ఉన్నారో వీళ్ళు అలాగే ఉన్నారు ఆత్మ స్వామి వివేకానంద ఏమన్నాడు ఆత్మయందు పాపము ఉండుత ఉంది ఉంది అనుటయే మహాపాపము ఆత్మనిచ్చేస్తుంటాడు దాని ఎందు పాపము లేదే లేదు కానీ మీకు ఈ మాయ యొక్క ప్రభావం వల్ల ప్రసండమైన ఆత్మయందు అన్యథాకరణము వచ్చేస్తుంది మంచి శ్లోకం ్రామాయా సతీతేర్వినా స్వతంత్రా సంగస్థాంగమానం జగత్ కరోతి సా జీవేశావతి నిర్మమే చూడండి అద్వైతంలో తత్వం ఒక్కటే ఉంటుంది రెండు ఉండవు అంటే మరి జీవుడు ఈశ్వరుడు ఈ రెండు ఉంటాయా ఉండవా ఉండవు దాంతో ఈ ద్వైతులు ఉంటారే వాడు భక్తి అని ఉంటారు ద్వైతులు ఉంటారు భక్తి ఏమిటి రా భక్తి అంటే జీవుడు వేరు ఈశ్వరుడు వేరు ఓకే ఏమిటి ఈశ్వరుడు ఏమిటి అన్ని శక్తులు ఆయన దగ్గర ఉంటాయి అంత జ్ఞానమో ఆయన దగ్గర ఉంటుంది ఓకే బాగానే ఉంది సర్వేశ్వరుడు సర్వశక్తిమంతుడు మరి జీవుడు మాట ఏమిటి వీడు దాసుడు పాపి అభాగ్యుడు అయోగ్యుడు ఎంత గట్టిగా పాపి అంటే అంత భక్తి ఎక్కువ నేను పాపిని ఓ దేవా నేను పాతకుండను పాతకుండరు అంటే పాతకము అంటే పాపం సో పాపము బాగా గట్టిగా ఒళ్ళంతా పట్టేస్తుంది నాకు నేను ఎందుకు పొరగాని వాడను అయోగ్యుడను అభాగ్యుడను దాసుడను దాసుని కూడా కాదు దాసుకి దాసుడను దాసాను దాసుడను ఆ భార్యంత భక్తుడి కాబట్టి భక్తి అంటే అలా నేను దీనుడను దీనుడనంటే అర్థం ఏంటి నేను ఏడుపు కొట్టి నా బతికే ఏడుపు నేను దీనుడను ఎంత ఎక్కువగా దైన్యాన్ని ప్రకటిస్తే అంత గొప్ప భక్తి నేను కింకరుడను కింకరుని నువ్వు చెప్పింది నేను చేయడం తప్ప నాకంటూ సొంత ఆలోచన ఏమీ లేదు కింకరుడను ఇది భక్తి భక్తి అంటే ఈ ద్వైత భక్తి ఇలాగే ఉంది ఈ భక్తుడి దగ్గరికి వెళ్ళి జీవుడు ఈశ్వరుడోనే రెండు లేవు ఉన్నది ఒకటే అని చెప్పారనుకో వాడికి మండిపోతుంది ఒళ్ళు మండిపోయి ఈ మాయావాదురా వీళ్ళు మాయ అంటారు వాళ్ళు అడుగుతారు మరి రెండు లేకపోతే మరి రెండు ఉన్నట్టుగా ఎందుకు అనిపిస్తోంది జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అని ఎందుకు అనిపిస్తోంది అంటే మాయా మాయా నిర్మా ఈ మాయా జీవుణ్ణి ఈశ్వరుణ్ణి రెండింటికి వేరు తయారు చేసి పెట్టింది అంటే వాళ్ళు ఏమంటారు చూడు మనం భక్తి చేసుకుంటూ ఉంటే వీడి మాయని పెట్టి అంటే మన భక్తి అంతా కూడా ఎందుకు అవసరం లేని భక్తి అనమాట ఈ మాయావాదిని మీరు దరిదాతులకి రానివ్వద్దు అని తరిమి అని వాళ్ళు అంటారు ఎందుకంటే భక్తికి మాయావాదము అడ్డు ఎందుకంటే భక్తి యొక్క ఫౌండేషన్ ఏమిటంటే జీవుడు వేరు ఈశ్వరుడు వేరు వాళ్ళ భక్తి ద్వైత భక్తి అంటారు భక్తిని ఆధంగా వాళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు ఇదంతా కూడా మహామాయ ఇక సంఘము ఇప్పుడు మీ స్వరూపమేమి కూటస్థమా కూటస్థము లేక కూటస్థము మరియు అసంగమా తర్వాత ఇంకొకటి మీరు వాట్ ఆర్ యూ అర్ మెటీరియల్ పెర్సన్ జగత్వేన కరోతి మీరు మీ గురించి మీరు చూసుకోండి మీకు ఏమనిపిస్తోంది మీ గురించి మీకు ఏమనిపిస్తోంది నేను పుట్టాను పోతాను ఇప్పుడు నేను మధ్య వయస్సు వాడిని లేకపోతే ముసలి వాడిని ఇంకా చావుకు దగ్గరలో తర్వాత నాకేమో రోగాలు ఉన్నాయి షుగర్ ఉంది హార్ట్ ఉంది హార్ట్ ప్రాబ్లం ఉంది తర్వాత మోకాల నొప్పుడు ఇత్యాదులు కూడా ఉన్నాయి తర్వాత నేను పెద్ద వయస్సులో పడిపోయాను నాకు ఎవళ్ళైనా సేవ చేస్తే రోజు గడుస్తుంది లేదే గడవదు ఇంతే నేను అని మీరు ఈ విధంగా మిమ్మల్ని మీరు భావన చేస్తే మీకు మీరు పెద్ద అపకారము చేసుకుంటున్నారు దీన్ని ఏమంటారంటే మెటీరియల్ భావన అంటారు తనని తాను ఒక మ్యాటర్ కింద భావన చేసుకుంటాను వీడు మ్యాటర్ కాదుగా ఎలాంటి ఎలక్ట్రిసిటీ ఏమనుకుంటోందంటే ఈ నేను బాగా ఓల్డ్ అయిపోయాను ఎప్పుడో పుట్టుక్కుమంటాను అది ఫిలమెంట్ ఫిలమెంట్ ఫిలమెంట్ ఓల్డ్ అయిపోయింది ఎప్పుడో పుట్టుక్కుమంటుంది ఎలక్ట్రిసిటీ ఫిలమెంట్ ఏమనుకోదు ఫిలమెంట్గా అనుకోవడానికి జడమది ఎలక్ట్రిసిటీ అనుకుంటోంది నేను ఓల్డ్ అయిపోయాను గత వెయ్యి గంటల నుంచి నేను కాలిపోతూ ఉన్నాను ఎప్పుడో బుట్టుక్కు మలిపోతాను నా బతుక అయిపోతుంది అదే ఎలక్ట్రిసిటీ అనుకోండి ఏమంటే ఫ్యూ ఫ్యూజ్ అయిపోయిందనుకోండి బల్బు ఫ్యూజ్ అయిపోయింది అనుకోండి ఎలక్ట్రిసిటీకి ఏమైనా భంగం కలుగుతుందా ఎలక్ట్రిసిటీ మొత్తం హైదరాబాద్ అంతా కూడా ఎలక్ట్రిసిటీ పోయినా బల్బులన్నీ ఆరిపోయినా ఎలక్ట్రిసిటీ తేడా పడదు అలా ఎలక్ట్రిసిటీ అనుకుంటే ఎంత తెలివి తక్కువో తనని తాను మెటీరియల్ బాడీగా స్వీకరించడం అంత తెలివి తక్కువ తర్వాత ఫినామినల్ జగత్ అంటే ఫినామినల్ ఐఎమ్ ఫినామినల్ అని మీరు అనుకున్నారనుకోండి అంటే మీ భావనని నేను చెప్తున్నా మీరు ఎలా అనుకుంటున్నారు ఐఎమ్ ఫినామినల్ అనుకుంటున్నారా అనుకుంటున్నారంటే మీరు చాలా పెద్ద పొడపాండు చేసుకున్నారు ఆ మాయ మిమ్మల్ని అర్థం నేను ఫినామినల్ అంటే అలాగ నేను ఒకప్పుడు బాగున్నాను తర్వాత యువకుని తర్వాత మధ్య వేసుకుని ఇప్పుడు ముసలి వాడను ఎప్పుడో పోతారు ఇది ఫినామినల్ ఒకప్పుడు నా హార్ట్ బాగుండేది ఇప్పుడు నా హార్ట్ బాగులేదు ఫినామినల్ ఒకప్పుడు మోకాలు బాగా ఉండేవి ఇప్పుడు అరిగిపోయాయి ఫినామినల్ ఈ డట్ హౌ యూ టేక్ యువర్ సెల్ యు ఆర్ నాట్ ది ఫినామినల్ యు ఆర్ ది నౌ మిని ఆ కూటస్థ ఆత్మ చైతన్య వేదికలతో అది నేను తాను అటువంటి కూటస్థ చైతన్యమై తాను ఫినామినల్ అని వీడు అనుకుంటున్నాడంటే ఎంత అన్యథాకరణమైపోయిందో చూడండి వాడి బతుకంతా కూడా అన్యథాకరణంలో పడిపోయింది ఈ అన్యథాకరణం గురించి మళ్ళీ క్లాస్లో చెప్తాను కొంచెం కంఠం నొప్పిలో ఉంది చాలు ఈ కోటమి పాఠం శ్లోకేసి విశ్రమితాము విరమితాము కోటస్థ సంగమాత్మానం జగత్ కరోతి సాసస్వేణిశావీర్మ మే for the rest of us, for the variance, in our hearts,